అంచేతన ఊరికే జన్మ పేరుతో హడావిడి చేశారనుకోండి మృత్యువుని స్వీకరించగలిగేటువంటి ధైర్యం లేకుండా పోతుంది ఎందుకంటే మైండ్లో ఒక సంస్కారం నిర్మాణం అవుతుంది ఏమని జన్మ మంచిది మృత్యువు చెడ్డది జన్మ కావాలి మృత్యువు మాకు వద్దు అనే సంస్కారం నిర్మాణం అవుతుంది ఎప్పుడైతే అటు జన్మ సుఖము మృత్యువు దుఃఖము జన్మ స్వీకార్యము మృత్యువు స్వీకార్యము కాదు అనే సంస్కారాన్ని కనుక మీరు బలంగా తయారు చేసి పెట్టుకుంటే మీరు చాలా పొరపాటు చేస్తున్నారు ఈ సంస్కారం వల్ల చాలా కష్టమే కలుగుతుంది మృత్యు వచ్చినప్పుడు తనకు వచ్చినప్పుడు తాను స్వీకరించలేకపోతాడు మృత్యువు కోసం భయపడిపోతాడు ఇతరులకు వచ్చినప్పుడు వియోగ దుఃఖాన్ని చాలా అధికంగా మనిషి అనుభవిస్తాడు కాబట్టి జన్మా మృత్యువు వాటిని అలా విడదీయకూడదు జన్మా మృత్యువు కలుసుంటాయి గాలి పీలిస్తే జన్మ గాలి విడిచిపెడితే మృత్యు హార్ట్ కొట్టుకున్నప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది లబ్ అన్న తర్వాత గ్యాప్ ఉంటుంది డబ్ గ్యాప్ లబ్ గ్యాప్ డబ్ అదిగో ఆ గ్యాప్లో మృత్యు ఉంటుంది లబ్ అంటే జన్మ పుట్టుక డబ్ డబ్బంటే పుట్టుక మధ్యలో గ్యాప్ ఏమిటి మృత్యు కాబట్టి జన్మ మృత్యు జన్మ మృత్యు అప్పుడప్పుడు లబ్బు అన్న తర్వాత డబ్బన్న ఆలస్యమైందనుకోండి వీడు కలిగిరి కొడుకుతాడు వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వస్తుంది లబ్బుకి డబ్బుకి మధ్యలో గ్యాప్లో ఆగి ఉన్నాడు వీడు వీడు హాస్పిటల్లో పెడితే వాళ్ళేమో అదేదో ప్రొసీజర్ ఫి ఫైబ్రియోసిస్ ఏదో ప్రొసీజర్ ఏదో చేస్తాం సో మళ్ళీ ఆ గ్యాప్లో ఆగిపోయిన ఆ హార్ట్ని మళ్ళీ డబ్బులోకి తీసుకురాటం కాబట్టి జన్మ ఈవేళ మృత్యువు వంద సంవత్సరాల తర్వాత లేకపోతే తొంభై సంవత్సరాల తర్వాత అయితే జాతకుల దృశ్యాన్ని ఎనభై ఐదేళ్ళు బతుకుతాడన్నారు కాబట్టి ఎనభై ఐదేళ్ల తర్వాత మృత్యువు ఈవేళ జన్మ ఈ తారీఖునాడు జన్మ ఎనభై ఐదేళ్ల తర్వాత వీడు బతుకు మరణిస్తాడు కాబట్టి అప్పుడు మృత్యువు అని మీరు ఆ రెండింటినీ అలా సెపరేట్ చేసి పెడితే మీరు చాలా పొరపాటు చేస్తున్నారు అలా అది సత్య దూరం అది సత్యం కాదది సత్యం ఏమిటంటే ఎక్కడ జన్మ ఉన్నదో అక్కడే మృత్యువు ఉన్నది జన్మ మృత్యువులు రెండు ఆ నాణ్యానికి ఇరువైపులా వంటివి జన్మ పవిత్రము మృత్యువు కూడా పవిత్రమే జన్మ స్వీకార్యము మృత్యువు కూడా స్వీకార్యమే జన్మ ఈశ్వరుని యొక్క అనుగ్రహము మృత్యువు కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే అలా స్వీకరిస్తే మీరు ఈ జన్మ మృత్యువుల జంజాటం నుంచి బయటపడిపోతారు కాబట్టి పుట్టుక మరణము రెండూ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే భవో భావ తర్వాత భయం చ భయమే భయము అభయము సో శంకరులు భయం చత్రా సహా అభయమేవ తద్విపరీతం భయం అంటే ఉనికిపోవుట సో అభయము అంటే నిశ్చ ధీమాగా ఉండుట ఏ రకమైన బెంగా వరి లేకుండా ధీమాగా ఉండుట ఈ రెండూ కూడా మానవులకు ఈశ్వరుని నుండియే వస్తాయి ఇప్పుడు చూడండి భయము అంటే మీరు ఏదైనా ఒక ధర్మానికి విరుద్ధమైన ఆచరణ చేయదలుచుకున్నారనుకోండి ధర్మ విరుద్ధ ఆచరణ ధర్మాన్ని ఉల్లంఘించేటువంటి ప్రయత్నం మీరు చేయాలనుకున్నారనుకోండి సపోజ్ మీరు లంచం తీసుకోవాలి అనుకున్న ఒక కస్టమర్ వచ్చాడు అయితే ఒక పబ్లిక్ నుంచి ఎవడో ఒక ఆయన వచ్చాడు పని మీద వీటి దగ్గర మనం లక్ష ఒక వెయ్యి రూపాయల లంచం తీసుకోవాలి అని ఆయనకి ఐడియా రాగానే వెంటనే ఆయన హృదయంలో ఏం కలుగుతుంది భయం కలుగుతుంది భయము అంటే అనిష్ట ఆశంక అని అంటారు అంటే మనకేదైనా హాని కలుగుతుందేమో అనే ఒక తలంపు దానికే భయము అని పేరు భయము అంటే వచ్చి నెత్తి మీద అప్పుడే పిడిపి పడిపోయిందని మీరు అనుకోద్దు భయం అంటే ఏమిటి ఏమీ అవలేదు అన్నీ ఉన్న చోట అన్నీ ఉన్నట్టే ఉన్నాయి కానీ మనస్సులో భయం కలిగింది అంటే భయం అంటే ఏమిటి అనిష్ట ఆశంక మనకు అనిష్టము అంటే మనకు హాని హితము కానిది ప్రియము కానిది వచ్చి మన మీద పడుతుందేమో అనేటువంటి ఒక శంక దానికే భయము మీకు హాని కలుగుతుందేమో అనే శంక ఎప్పుడు వస్తుంది మనం చేస్తున్న పని మంచిది కాదేమో మంచిది కాదు అని తెలిసినప్పుడు అంచేతాలు అంతం పుచ్చుకునేవాడు టేబుల్ మీట్ తీసుకోడు టేబుల్ కింద తీసుకుంటాడు ఎందుకంటే టేబుల్ మీట్ తీసుకుంటే ఎవరినైనా చూస్తారేమో కొన్ని చూస్తే చూడండి తప్పే ఉంది ఇది తప్పు పని కదా ఇది ఉప్పు పని కాదుగా తప్పు పని కదా తప్పు పని ఎవరి చూస్తే మన దానివల్ల వాళ్ళు అక్కడ అక్కడ ప్రచారం చేస్తే అది పై ఆఫీసర్కి వాళ్ళు పట్టుకుంటే నేను మేము జైల్లో పెట్టేస్తే అని భయం వేస్తుంది వీడికి సో అధర్మాన్ని చేసే ప్రతి సందర్భంలో మనిషికి భయం పుడుతుంది అనిష్టం కలుగుతుంది అన్నమాట ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరు నుంచి వచ్చింది ఎందుకంటే ఈశ్వరుడు ధర్మరూపంగా ఉన్నాడు మీరు ధర్మాన్ని ఆచరిస్తున్నంతసేపు ఈశ్వరునికి అనుకూలంగా ఉన్నాడు ఎప్పుడైతే ధర్మాన్ని ఉల్లంఘిస్తారో ధర్మరూపుడైన ఈశ్వరులకు విరుద్ధంగా మీరు అడుగు వేస్తున్నారు ఆ విషయం తెలిసిపోతూ ఉంటుంది దాంతోటి ఈశ్వరుడు ఏం అనే ఒక ఆశంక కలుగుతుంది వీడికి హృదయంలో హృదయంలో ఉంటాడు ఈశ్వరుడు ఆత్మరూపంగా హృదయము నుండి ఒనుకు తిట్టుకొస్తుంది సో ఆ విధంగా అధర్మాన్ని చేయాలనుకున్నప్పుడు నేను భయాన్ని కలిగిస్తాను అయితే వీడు భయానికి అలవాటు అధర్మం చేసేప్పుడు అలవాటు పడిపోతాడు అంచేతనే మొదటిసారి లంచం పుచ్చుకున్నప్పుడు చాలా భయపడతాడు రెండోసారికి అలవాటు పడిపోతాడు అంటే ఆ భయాన్ని తొక్కు పెట్టేసే మనస్సులో దాన్ని పైకి రానివ్వకుండా తొక్కు పెట్టేయటానికి అలవాటు పడిపోతాడు అలవాటు పడిపోయి రెండోసారి తక్కువ భయపడతాడు ఇంకా ఐదు ఆరు సార్లు అయిన తర్వాత ఇంకా భయపడ్డా భయపడ భయంబడిది ఉంటుంది కానీ అది బాగా ప్రకటము కాదు కానీ ఉంటుంది ఎప్పుడో వెళ్ళి గోతులో పడతాయి కాబట్టి అధర్మాచరణ చేసే ముందు ఆ భయము కలగడం చాలా మంచిదది ఆ భయం ఉండడమే మంచిది కానీ సూపర్ స్టిషస్ కైండ్ ఆఫ్ భయం పెట్టుకోకూడదు అధర్మానికి భయపడాలంటే పాపాతు భయం పాపానికి భయపడాలి అధర్మానికి భయపడాలి సూపర్ స్టిషన్ పెట్టుకోకూడదు సో మనము ఈ తప్పు పని చేస్తే ఈశ్వరుని యొక్క కోపానికి మనం గురవుతాము అని భయపడితే ఆ భయం మంచి లక్షణం అది మనం నేనే తప్పు చేయలేదు నేను ఎందుకు భయపడాలి ఇప్పుడు స్టేషన్ పక్క నుంచి నడిచి వెళ్ళిపో భయపడ్డారంటే అర్థమేంటి పోలీసుని చూస్తే మీకు భయం వేసిందనుకోండి అంటే అర్థమేంటి మీలో ఏదో తప్పు ఉందన్నమాట లేకపోతే పోలీసుని చూసి భయపడాల్సిందే ఉంది నేను మా మిత్రుడు కారులో వెళ్తున్నాను పోలీసు ఆపాడు నేను ఆయన ఇలా ఆపుతున్నాడు నేనున్నాను ఏమన్నా పోలీసు ఆపుతున్నాడు ఏమైనా భయపడాల్సింది ఉన్నా ఉందా అని అడిగాను ఏమీ లేదండి అన్నాడు ఒకసారి అయితే ఆపడినా అండి ఆపం చూశాడు నాకేసి ఒకసారి చూశాడు ఆయన కేసు ఒకసారి చూశాడు అది క్యా భయ్ బోలో ఆయన ఏం లేదు వెళ్ళి రండి అన్నాడు ఓకే ఏమి భయపడాలి కాబట్టి ఈశ్వరుణకు సూపర్స్టిషన్గా భయపడకూడదు అధర్మానికి భయపడాలి అధర్మానికి ఆ భయం కూడా ఒక ఈశ్వరుని యొక్క కోపయే ఎందువల్ల అది మనల్ని అధర్మం నుండి కాపాడుతూ ఉంటుంది ఆ భయం లేకపోతే వీడి అధర్మంలోకి వెళ్ళిపోతాడు అలాగే ధర్మాచరణ చేసేప్పుడు మనం ధర్మంగా బతుకుతున్నాము మనకు భగవంతుడు మేలు తప్పనిసరిగా చేస్తాడు మనమేమీ చింత చేయనక్కర్లేదు భవిష్యత్తులో మనకు తగినంత ధనం ఉంటుందా ఉండదా అని బెంగ ఆరోగ్యం బాగుంటుందా బాగుండదా అని బెంగ భోజనం అది సమృద్ధిగా దొరుకుతుందా దొరకదా అని బెంగ పెట్టుకోవడం భవిష్యత్తు గురించి జనులు బెంగపెట్టుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత పిల్లల గురించి బెంగ పెట్టుకుంటారు ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళు సుఖంగా జీవించగలరో జీవించలేరో అని బెంగ పెట్టుకుంటారు నా కొడుకు జీవితం భవిష్యత్తులో సుఖంగా ఉంటుందో ఉండదో నా కుమార్తె జీవితం సుఖంగా ఉంటుందో ఉండదో అని వీడు బెంగ పెట్టుకుంటాడు సో ఆ మనము మన మీద మన మనం ప్రేమించే వ్యక్తుల గురించి మనం వర్రి అవుతాము మన గురించి కూడా మనం వర్రి అవుతూ ఈ వరి ఇది భవిష్యత్తు గురించి ఉండేటువంటి ఈ బెంగ ఇది ఎందుకు వచ్చిందంటే మనకి ఈశ్వరుని మీద తగినంత ప్రేమ లేకపోవడం వల్ల వచ్చింది ఈశ్వరుణ్ణి ప్రేమించటం అందుకే భక్తి అని పేరు ఆలోచించండి ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎలాగా దీని మీద నేను చాలా చెప్పాను ఆ భక్తి అనే టాపిక్ వచ్చినప్పుడు విస్తారంగా చెప్పాను సో ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎలాగా అని మీరు ఆలోచించండి ముందు సంసారాన్ని ప్రేమించడం మానేస్తే ఈశ్వరుడి మీద ప్రేమ తనంత తానే మనకి అలవ అలవడుతుంది సో ఈశ్వరుణ్ణి ప్రేమించగలిగితే అంతా అభయమే భయపడాల్సిందే ఉంది దేనికి భయపడ్డం సో ఆ విధంగా భయము అభయము రెండు కూడా ఈశ్వరుని నుండియే మనకు ప్రాప్తమవుతూ ఉంటాయి తర్వాత అహింస ఇక అహింస దగ్గరికి వచ్చాం అహింస అంటే హింస లేకుండా అంటే ఇప్పుడు హింస అనేది మూడు రకాలు మానస హింస వాచిక హింస కాయిక హింస మానస మనస్సుతో మనం హింస చేయకూడదు దీన్ని డైరెక్ట్గా గమనించాల్సి ఉంటుంది ఈ హింసని పతంజలి మహర్షి ఈ హింస మీద చాలా చక్కటి వ్యాఖ్యానం చేశాడు ఆయన సాధన పాదం రెండో పాదంలో చాలా విస్తారంగా ఉన్నది దీని మీద కొంత నేను యుఎస్లో ఉండగా కొంత స్టడీ చేసి అక్కడ ఏదో చెప్పడం జరిగింది చూడండి హింస మూడు రకాలుగా తీసుకోండి మూడు రకాల హింస మృదు మధ్య తీవ్ర అని మూడు రకాలు పతంజలి మహర్షి యొక్క స్కీమ్ చెప్తున్నాను ఇప్పుడు మృదువైన హింస అంటే చిన్న హింస మధ్య రకం హింస తీవ్రమైన హింస చిన్న హింస అంటే ఎలా ఉంటుంది చీమలు అలా పాకుతున్నాయనుకోండి ఓ చీపులు తీసుకుని వాటిని తో దాంట్లో ఏవో కొన్ని సేవలు బతుకుతాయి కొన్ని సేవలు నలిగి చచ్చిపోతాయి అది మృదువైన హింసకి దృష్టాంతంగా తీసుకోండి ఏదో దృష్టాంతం ఎవరికి వారు ఊహించుకోవచ్చు నేను మీకు ఉడికే సూచన కోసం చెప్తున్నాను తర్వాత ఏదైనా ఒక పశువుని కత్తితో నదికేసి మాంసం కోసం అయితేనేమి వాటెవ్వరు అలాగా పశు హింస చేస్తూ ఉంటారు అది తీవ్రమైన హింస ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది మధ్య హింస అంటే ఉదాహరణకి ఏదో కోత ఏదో వచ్చిందనుకోండి మీరు పెట్టుకున్న ఒడియాలో అప్పుడాలలో అది చెడగొట్టేసిందనేటువంటి కోపంతో దాన్ని మీరు రాయి వేసి కొట్టేస్తే రాయి వేసో లేకపోతే కత్తితోటో లేకపోతే దేనితోటో కొట్టేస్తే దానికి బాగా గాయం తగిలి ఆ గాయంతో అది పరుగెత్తుకుంటూ పారిపోతుంది అది మధ్య రకం హింస అనుకోండి మృదు మధ్య దేవత అనండి మ క్రోధ మోహ మూడు ఉన్నాయి మీకు ఒక కోరిక ఉండి హింస చేస్తారు వీడికి ఆ చికెన్ బిర్యానీ తినాలనే కోరికతోటి ఓ చికెన్ అని పట్టుకుని దాన్ని మెడను దాన్ని చంపేసి కోసేసి ఉడికించేసి తినేస్తాడు కోరిక కోరికతోటి హింస చేస్తారు క్రోధంతో హింస చేస్తారు క్రోధం అంటే కోపంతో హింస చేస్తారు వాడికేమీ తిన తినడం కోసం కాదు కోపంతో చిన్నపిల్లాన్ని గట్టిగా కొట్టేస్తాడు వాడికి వాతలు పడిపోయిట్లా కొట్టేస్తాడు అది కోపంతో చేశాడు అది క్రోధ పో హింస మోహము అని ఇంకొకటి అంటే అజ్ఞానం వీడు ఏమనుకుంటాడంటే ఈ పశువుని సంహరిస్తే దేవుడికి సంతోషం కలుగుతుంది అనుకుంటాడు ఆ పెద్దమ్మ గుడి దగ్గర ఈ పశువులను పట్టుకెళ్ళి వాటిని నరికేస్తూ ఉంటారు ఎందుకు నరికడం అంటే పెద్దమ్మ సంతోషపడుతుంది పెద్దమ్మ సంతోషపడుతుందా అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ దయా సురాలమ్మ కడుపారగబుచ్చడి అమ్మ కృపా కృప అనే మాట కోసం చూస్తున్నాను నేను సంతానం కృపారసంబు పై జల్లెడి అమ్మ పొందండి అలా అనుకోండి అది పోష అమ్మ కాకపోతే కొన్ని మరొకటి అవ్వచ్చు వాటెవర్ అవ్వది అయ్యవది వాటెవర్ సో పెద్దమ్మంటే మా సంతానాన్నంతని కూడా ప్రేమతో చూసి తల్లి కాదు ఈ పశువులు ఇవన్నీ ఆమె సంతానం కాదు వాటి కింద ఆమెకు ప్రేమ ఉండదు ఒక పశువుని మీరు నరికేస్తే పెద్దమ్మ సంతోషిస్తుండ ఎవరు చెప్పాడు ఆయన నీతి శాస్త్రం ఎక్కడ పట్టుకు చేరుంది మీరు దీని పేరు మోహం మోహంతో చేసే హింస ఇప్పుడు హింస ఎన్ని రకాలు మీరు చెప్పండి మూడు మూళ్ళు తొమ్మిది రకాలైంది అవునండి ఇంకా చెప్పాడు ఆయన మృదు మధ్య కామ క్రోధ మోహ ఆయన మొత్తం నూట రకాల హింసలు చెప్పాడు నూట ఎనిమిది రకాల హింసలు చెప్పాడు దీన్ని ఇంకో మూడు పెట్టి గుణించి ఇరవై ఏడు వస్తుంది దాన్ని నాలుగు పెట్టి గుణించాలి అది క్రత కారిత అనుమోదిత ఇంకో మూడు గుర్తుకొచ్చింది క్రత అంటే మీరు స్వయంగా చేస్తారు హింస కారిత మీరు చేయురు చేయిస్తారు అరే పెద్దమ్మకు మొక్కుకున్నాను రా నాకు ఈ పశువుని తీసుకెళ్లి పెద్దమ్మకు సమర్పించి రాని పంపిస్తాడు డిప్యూటీని పంపిస్తాడు తిరుపతి వెళ్తూ ఉంటే హుండీలో డబ్బులు వేగొనిస్తారు చూడండి సో అలాంటిది ఏదో చేస్తాడు లేకపోతే గూండాలను పెట్టి కొట్టేస్తాడు కాదిత అనుమోదిత అనుమోదిత అంటే చాలా బాగా చేశాడు వాడికి అవ్వాల్సిందే వాడిని వాళ్ళు కొట్టేశారండి గట్టిగాను కాళ్ళు చెట్లు విరిగిపోయేట్లా కొట్టేశారంటే వీడికి అవ్వాల్సిందే అది బాగా చేశారు ఇంకా ఇంకో రెండు దెబ్బలు లేచి ఉండాల్సిందే తక్కువ కొట్టారు నిజానికి అంటాడు అని సపోర్ట్ చేస్తాడు దాన్ని అనుమోదిత అంటారు హింసని అనుమోదనం చేస్తారుగా ఇప్పుడు ఇప్పుడు మనకి నచ్చిన పార్టీ వాళ్ళ హింస అయితే ఆ బాగా చేశారు ఆ చేయాల్సిందే మన అపోజిషన్ పార్టీ వాళ్ళ హింస అయితే ఈ డెమోక్రసీలో హింస ఉండకూడదు అంటారు అదే మన పార్టీ వాళ్ళు చేసే హింస అయితే చేయాల్సిందే ఈసారి అంత బయట కనపడకుండా జాగ్రత్తగా రహస్యంగా చేసేయండి అంటారు అనుమోదనం చేస్తారు సో అక్కడికి మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు రకాలైందా ఇప్పుడు నాలుగు ఇది గుర్తొచ్చింది దేశ కాల సమయ దేశ కాల సమయ ఇంకొకటి ఉంది ఆ నాలుగుతో గుర్తించాలి దేశ పరిచ్ఛిన్నము అంటే నేను గుడిలో హింస చేయను కానీ మార్కెట్లో హింస చేస్తాను ఏమండి ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే తిరుపతి కొండ మీద మాంసం షాపు ఉండకూడదు కింద ఉండొచ్చు అంటే ఆ దేశంలో హింస ఉండకూడదు ఇంకో దేశంలో హింస ఉండొచ్చు ఏమండి ఆ రకమైన హింస దేశ పరిమితంగా చేసే హింస కాల పరిమితంగా చేసే హింస అంటే మహాత్మా గాంధీ గారి జన్మదిన నాడు మద్యం మూసేయాలి మాంసం షాపులు కూడా అక్టోబర్ సెకండ్ మూసేస్తారు తెలుసా మీకు అక్టోబర్ సెకండ్ పొద్దున్నే మాంసం కొనుక్కోవాలంటే మెయిన్ డోర్ మూసేసి ఉంటుంది పక్కా దూరం పట్టు వెళ్ళి కొనుక్కోవాల్సి ఉంటుంది మెయిన్ డోర్ అయితే మూసేస్తారు సో మా మిత్రుడు ఆయన ఉండడు ఇప్పుడు నేను ఈ దృష్టాంతం చెప్తూ అతను అంటాడు శనివారం నాడు నో మీట్ అన్నాడు నాతోటి నాకు మిత్రుడు నాకు అన్ని రకాల మిత్రులు ఉంటారు సో నేను అన్నాను ఏమయా శనివారం ఎందుకు నువ్వు దయ ప్రాణి ప్రాణికోటి మీద నీకు అంత దయ ఎందుకు కలిగింది ప్రాణుల్ని శనివారం నేను హింసించను అంటే ప్రాణికోటు కదయా నేను వెంకటేశ్వర స్వామి భక్తుడను అంటే నేను ఎంత తప్పయా వెంకటేశ్వర స్వామి భక్తుడవైతే అంటే వెంకటేశ్వర స్వామి ప్రీతుడవుతాడు నువ్వు మాంసం మానేసి కదా నువ్వు మరి జీవితాంతం మాంసం తినకూడదు అది భక్తి అంటే అంటే రోజు వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడు శనివారమే కాదు వెంకటేశ్వర స్వామి అని చెప్తాడు దీనిని కాల పరిచ్ఛిన్నమైన హింస అంటారు తర్వాత సమయ సమయ అంటే వ్రతం నేను ఈ కుర్రాడికి జ్వరం వచ్చింది ఈ జ్వరం తగ్గిపోతే పెద్దమ్మకు మేకపోతుని బలి ఇస్తాను అని వీడు వ్రతం పెట్టుకుంటాడు దాన్ని సమయము అంటారు అంటే శపథం చేసుకుంటాడు వీడు జ్వరం తగ్గు మందు కూడా వేస్తాడు ఈ శతం ఉంటుంది ఆ మందు వేసుకుంటాడు మందు వేస్తే జ్వరం తగ్గుతుంది నేచర్స్లా నేచర్ భగవంతుడు సృష్టించాడు బ్యాక్టీరియాను నేచర్లో భగవంతుడు పెట్టాడు ఆ బ్యాక్టీరియా వల్ల జ్వరం వచ్చింది ఈ యాంటీ కూడా భగవంతుడి అనుగ్రహమే అది వేసుకోవడం వల్ల జ్వరం తగ్గింది రెండు దేవుడు వల్ల జరిగాయి కానీ వాడు అదంతా ఈ పెద్దమ్మ మొక్కుపోవడం వల్ల నాకు ఈ జ్వరం తగ్గింది ఉంటాడు ఈ మొక్కు అని ఇది ఒకటి ఇవన్నీ కూడా చాలా విడ్డూరమైన విషయాలు ఆ మొక్కులో హింస పెడతాడు మొక్కు మొక్కేప్పుడు హింస పెట్టకూడదు హింస లేని విధంగా ఉండాలి సమయ సో దేశాకాల సమయ ఇంకొకటి ఉంది నాకు గుర్తు రావట్లేదు ఇవన్నీ సూత్రాలు పతంజలి సూత్రాలు అది కూడా మీరు మీరు చూసుకోండి సార్ సాధన పాదం తీసి యమ యమ నియమాల్లో యమ అహింస అని మొదలుపెట్టాడు ఆ హింస తరువాత సూత్రాల్లో ఉన్నాయి ఇవన్నీ సో నాలుగు ఇరవై ఏడు అంతా నూట ఎనిమిది రకాలయ్యాయి ఇప్పుడు ఆ నూట ఎనిమిది రకాల హింసని కాయిక వాచిక మానసిక మూడు పెట్టి గురించి మూడు వందల ఇరవై నాలుగు రకాల హింస ఉంటున్నాయి కాయిక అంటే దేహంతో చేసే హింస మీరు వెళ్ళి కొట్టడమో రాయి కొట్టడమో ఏదో చేస్తే అది కాయిక హింస వాచిక హింస అంటే ఎదుటి మనిషి మనస్సుకి గాయం తగేట్లా మాట్లాడడం వాడికి గాయం తగలాలి వాడి మనస్సు గాయపడి ఇట్లా తిట్టడం వాడికి గాయం గల తగలాలి అంటే గాయం తగలాలంటే ఏం చేయాలి వాడి జీవితంలోనో లేకపోతే వాడు ప్రేమించే వ్యక్తుల జీవితంలోనో ఏదో ఒక లోటో లొసుగో మీరు వెతికి పట్టుకుని దాంతో తిట్టాలి తిరిగితే వాడి మనస్సుకి చాలా గాయం తగ్గుతుంది అది వాగ్రూపమైన హింస తర్వాత మానసమైన హింస ఉన్నది ఏంటంటే మీరు కూర్చొని వీడు దుష్టుడు వీడు నశించుకోవాలి అని మీరు అనుకుంటే అది మానస హింస చాలా కష్టం అహింసని పూర్తిగా పాటించటం ఎందుకంటే మీరు ఎవరినైనా ద్వేషిస్తున్నారనుకోండి వాడి నాశనం అయిపోతే బాగుండు అనుకుంటారు అలా అనుకుంటే మీరు వాడి దగ్గరికి వెళ్ళలేదు వాడితో అనలేదు మీ మనస్సులో అనుకుంటారు పైకి అనరు కానీ మనస్సులో సంకల్పములు హింసాత్మకంగా ఉన్నాయి కనుక అది మానసికమైన హింస సో ఈ విధంగా మూడు రకాల హింసలు ఉన్నాయి ఈ హింసలలో ఏ ఒక్కటి నా జీవితంలో లేదు అని ఎవడు చెప్పగలుగుతాడో వాడు అహింసలో పుట్ట శిఖరాంద్రమును చేరిన వాడు అవుతాడు మూడు వందల ఇరవై నాలుగులో కొన్ని రకాల హింసలు మా దగ్గర లేవు తీవ్ర హింస లేదు మధ్య లేదు మృదు హింస కొద్దో గొప్ప అంటే వాడు అహింసలో ఒక స్థాయి తక్కువ వాడే మా చేతులతో హింస చేయము మేము చేయించం కూడా కృతాకారిత లేదు కానీ హింస అయితే మటుకు మేము చప్పట్లు కొడతాము అంటే కృత లేకున్నా అనుమోదిత హింస ఈ విధంగా కృత అనుమోదిత ఏ హింస లేకుండా కామ క్రోధ మోహ వాటి కారణంగా హింస లేకుండా మృదు మధ్య తీవ్ర వాటి కారణంగా హింస లేకుండా దేశ కాల సమయ ఇటువంటి జాతి నాలుగవది జాతి ఇప్పుడు గుర్తుకొచ్చింది జాతి అల చిన్న హింస అంటే ఏంటి చేపలు పడుతూ ఉంటాడు ఎందుకు రా చేపలను హింసిస్తున్నామంటే ఏమంటాడో తెలుసిన మేము చేపలు పట్టుకుని వాళ్ళ కులంలో పుట్టేమండి అంటాడు పశువుని సంహరిస్తూ ఉంటాడు ఎందుకు రా పశువుని చంపేస్తున్నామంటే మా వృత్తేదండే అంటాడు అని జాతి జాతి అంటే ఆ వృత్తి ఆ కులంలో పుట్టడము దాని పేరుతో హింస చేస్తూ ఉంటాడు అది కూడా పతంజలి మహర్షి పాయింట్ అవుట్ చేశాడు సో ఈ రకములైన హింసలు మీ జీవితంలో ఏ మేరకు లేవో ఆ మేరకు అహింస ఉన్నది అని అర్థం మీరు అహింసని అనుభవానికి తెచ్చుకున్న ప్రతి సందర్భంలో ఆ అహింస మన హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉండే పరమేశ్వరుని ఉండియే మన ఎందు ఆవిర్భవిస్తూ ఉంటుంది అహింస శంకరులు అహింసేపీ అహింస అపీడా ప్రాణినాం ప్రాణులకు ఏ విధమైనటువంటి పీడను కలిగించకుండుట అది అహింస పర్వత సమత ఇది ఈ సమత అన్నది చాలా కష్టం అంటే జీవితంలో అనుభవాన్ని తెచ్చుకోవడము కష్టమే అసలు వ్యాఖ్యానం చేయడం కూడా కష్టం ఈ మైక్ నోట్లో పెట్టుకుంటే కానీ పికప్ చేయదన్నట్టుగా పర్వాలేదు ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది బట్ మోరర్లెస్ బాగానే పనిచేస్తుంది సమత్వము సమతాన సమత్వము అన్న ఒకటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా ఎక్కువ ఎంఫసిస్తో బాగా నొక్కి చెప్పినటువంటి సిద్ధాంతాలలో మొట్టమొదటి ప్లేస్లో ఏది పెట్టాలి అంటే సమత్వము సమ సమ ఇంగ్లీష్లో ఈ సమాయే సేమ్ అయింది సేమ్నెస్ ఇప్పుడు ఎండలు కాసేయనుకోండి బాగా ఎండలు కాస్తున్నప్పుడు బాగా వర్షాలు పడ్డప్పుడు మీ మనస్సు నిర్వికారంగా ఉందనుకోండి ఉండొచ్చు అది పెద్ద కష్టమేం కాదు కొంచెం అభ్యాసం చేయాలి అంటే అలాగ ఎండలు కాస్త ఎండలు ఉంటాయండి వ్యాసవి కాలు ఉంటే మరి ఎండలు ఉండవా అది మీరు ఎప్పుడైతే మనస్సులో ఆ సేమ్నెస్ ఆ సమత్వం మీ మనస్సులో వచ్చిందంటే ఆ ఎండ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఉంటుంది కొంత ఫిజికల్ డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది కానీ మానసికంగా మీరు వికారము లేకుండా ఉంటారు వికారము అంటే మనస్సు అల్లకల్లోలమొగుతారు ఏటండి ఇంతలా కాసి వస్తున్నాయండదు ఎప్పటికైనా అవుతాయా అని మీరు అలా అన్నారనుకోండి అప్పటికే బాహ్యంగా ఫిజికల్గా ఉండే డిస్కంఫర్ట్ అలాంటి పెట్టి మనస్సులో ఏర్పడుతుంది గమనించారా అది ఒక వికారము అది లేకుండా దాన్ని సమత్వము అంటారు అంటే ఎండలు కాసినా వర్షాలు పడినా సమత్వము ఏమండి తర్వాత ఇప్పుడు భోజనం వడ్డించారనుకోండి చాలా రుచ్యములైన పదార్థాలు పెట్టారనుకోండి మామూలుగానే భోజనం చేస్తారు కొంచెం రుచి తక్కువగా వెరైటీ తక్కువగా వడ్డించారనుకోండి అప్పుడు కూడా మామూలుగానే భోజనం చేసిస్తారు ఎవరికి వాళ్ళు చూసుకోవాలి ఎదరో వాళ్ళకి తెలియదు ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఎదర వాళ్ళకి వి పుట్టే వి ప్రజెంట్ ఎ ఫేస్ ఒక కవిల కలను ఒక రకంగా మనం ముఖాన్ని నవ్వు పులుముకుని మాట్లాడతాం ఏమంటే ఎలా ఉందండి భోజనం అబ్బాయి చాలా బాగుందండి అంటారు కానీ మనస్సులో ఏమీ బాగులేదని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనస్సులో కలిగే వికారము ఇది ఎదుటివాడికి తెలియదు ఒకప్పుడు తెలుస్తుంది కూడా మీ ముఖంలో మీ మనస్సులోని వికారము ఒకప్పుడు తెలిసిపోతుంది కానీ మీరు తెలియకుండా జాగ్రత్త పడితే మటుకు మీ మనస్సులో వికారం ఉంటుంది కా పైకి మాత్రం అంత సమానంగా ఉంటుంది కాబట్టి అది కాదు మనస్సులో వికారముందా లేదా చూసుకోవాలి మనస్సులో వికారము వచ్చింది అంటే వికారము రెండు రకాలు హర్షము విషాదము ఈ పదాలతో వర్ణించారు శ్రీకృష్ణుడు హర్షము విషాదము హర్షము అంటే మీరు ఉప్పొంగుతారు మీకు ఉల్లాసం పెరిగి ఉప్పొంగిపోతారు విషాదము అంటే దుఃఖపడతారు ఇప్పుడు లడ్డూ వడ్డిస్తున్నారనుకోండి లడ్డూ చేశారా అది అప్పుడే ఆల్రెడీ ఉప్పొంగుతుంది ఆ లడ్డూ చేశారా అనగానే కళ్ళు కొంచెం అలా చేసి ఆ వేయండి అనగానే ఉప్పొంగిపోయారు సపోజ్ ఇవాళ ఏం చేశారు స్వీట్ ఏం చేశారంటే స్వీట్ ఏం చేయలేదు అయ్యో స్వీట్ చేయలేదా సరే కానివ్వండి అన్నారనుకోండి మీ హృదయంలో ఎత్కించి విషాదము కలిగినది ఇది ఇవి వికారములు ఒక వికారము అప్ ఉంటుంది ఇంకో వికారం డౌన్ ఉంటుంది హర్షము విషాదము ఈ రెండు వికారములు లేకుండా ఉండుట సమత్వము ఇప్పుడు దేవాలయంలో దేవుడికి ఈ వికారాలు ఉండవు మీరు గమనించారా మీరు మంత్రాలు కరెక్ట్గా చదివినా తప్పుగా చదివినా ఆయన నిర్వికారంగా ఉంటాడు అంచేతనే దేవుణ్ణి బండరాయితో చేస్తారు ఎందుకంటే దేవు వికారాలు ఉండవు వికారాలు ఉండవు అలాగే ఉండాలి దేవుడు అంటే బండరాయే పెట్టాలి అంతేగాని ఒక మనిషిని వేషం వేసి అక్కడ కూర్చోబెట్టారనుకోండి ఓ పావుగంట కరెంటు పోయిందనుకోండి ఏమిట్రా ఇక్కడ కూర్చోబెట్టారు రోజు కరెంటు పోయింది ఇవి ఒక ఎటుసారి తింటాడు కాబట్టి వికారాలు వచ్చేస్తాయి దేవుడికి వికారాలు ఉండవు రాగద్వేషాలు ఉండవు దేవుడు ఎదుట మీరు మంచిగా పాడినా అవకతవంతా పాడినా ఆయన నిర్వికారంగా ఉంటాడు ఇవి ఒక్కటే దీని సిద్ధాంతం మీకు చెప్తున్నా దేవుడికి జీవుడికి ఇంతే తేడా సమూ వస్తే దేవుడే విషమత్వంలో ఉండిపోతే జీవుడే అంతే తేడా ఎప్పుడైతే వైషమ్యం వచ్చిందో ఆ వైషమ్యమే ఆ చైతన్యానికి ఒక పరిచ్ఛేదం వైషమ్యం నుంచి అహంకారం పుడుతున్నాయి అహంకారము మీకు హర్షము వచ్చినా అహంకారమే విషాదము వచ్చినా అహంకారమే ఎప్పుడైతే హర్ష విషాదములు మీకు వస్తున్నాయో అహంకారం పుట్టేసి ఈగో అది ఆ చైతన్యాన్ని అది పరిమితం పరిచ్ఛన్నం చేసేస్తుంది సో ఆ విధంగా హర్ష విషాదముల నుండి పుట్టే అహంకారము చేత పరిచ్ఛిన్నమయ్యే చైతన్యానికే జీవుడు అని సపోజ్ హర్ష విషాదములను మీరు క్రమంగా సగలించుకుంటూ పోయారనుకోండి అలా చేయాలి ఆ సమత్వాన్ని అభ్యాసం చేయాలి శ్రీకృష్ణుడు అంటాడు సమత్వం యోగ ఉచ్యతే యోగం అనగానే యోగము అంటే అర్థం ఏమిటో తెలుసిన భక్తుణ్ణి ఈశ్వరునితో అనుసంధానము చేసే ఉపాయము అని అర్థం అంటే అంటే దర్బార్ అగరబత్తి అన్నారు దర్బార్ అగరబత్తి భక్తుని ఈశ్వరునితో దర్బారాలు అంటే ఇంకేదో ఉంది అందిక అందుక సో అది కాదు అదే దట్ ఈజ్ ఆల్ డిఫరెంట్ సో ఈశ్వరునితో భక్తుడికి అనుసంధానం చేసేటువంటి ఆ ఉపాయము దానికి భక్తి అని దానికి యోగము ఇప్పుడు ఈశ్వరుణ్ణి దేవుడు ఈశ్వరునితోటి భక్తుణ్ణి ఏది అనుసంధానం చేస్తుంది మీరు భగవద్గీతను ఆశ్రయించాలి ఏది అనుసంధానం చేస్తుందని చెప్పేసి మీరు రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ వాల్పోస్టల్ స్వామి చూడటం కాదు భగవద్గీతను పట్టుకోవాలి భగవద్గీతను పట్టుకుంటే ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు మీరు తిరుపతి వెళ్తే అనుసంధానం చేస్తూ అవుతుందని ఒకటి అంటాడు అదే తిరుపతి కాదండి శబరిమల వెళ్తే అనుసంధానం అవుతుందని ఇంకొకటి అంటాడు ఇదేం కాదండి బదరి అని ఇంకొకటి అంటాడు అలా కాదు అవన్నీ ఆ యాత్రలో అలాంటి పెట్టండి భగవంతునితోటి వీడికి అనుసంధానము చేసేది ఏమిటంటే యోగము దాని పేరు యోగము ఏమిటి ఇప్పుడు యోగం ఏమిటి అంటే సమత్వం యోగ ఉచియే సమత్వమే యోగము ఆ సమత్వాన్ని మీరు అభ్యాసం చేయాలి ఈ సుఖదుఖముల ఎడల సమత్వాన్ని అభ్యాసం చేయాలి సుఖదుఖే సమే కృత్వా అభ్యాసం చేయాలి లాభాలాభం ఇది అభ్యాసం చేస్తే ఉపయోగిస్తుంది నీకు అభ్యాసం చేస్తే దొరుకుతుంది ఉదాహరణకి ఓ యంగ్ మ్యాన్ వచ్చాడు నా దగ్గరికి నేను అతనికి ఒక పని నేను ఈ ఎండలో వెళ్ళలేని పని చేసి పెట్టమ్మా అని పని చేసి పెడతావా అంటే చేసి పెడతాను సరే చాలా సంతోషం అతను ఏదో మీద వచ్చాడు అతను పని అయిన తర్వాత నాకు ఈ పని చేసి పెట్టు అని ఇస్తే అతను మొన్నడు నాకు తీరిక కుదరలేదండి అని మళ్ళీ నా చేతిలో పెట్టాడు దాన్ని చేయలేదు ఏమంటే అప్పుడు నా మనస్సులో నేను చూసుకోవాలి నాకు వికారం ఎలా కలిగింది అని అయితే నేనేం చేశానంటే అయ్యో చేయలేకపోయా నేనని పాపం అతను అయ్యో చేయలేకపోయాను సరే సార్ అని అంటుండే నువ్వేం చింత చేయకో నేను ఇంకో రకంగా చేయిస్తానుగా అని నేను అతనికి భరోసా ఇచ్చా ఎందుకో తెలుసు నా మనస్సుకి వికారం ఏం కలగలా చెల్తా హ ఇంకోసారి అవుతుంది దీంట్లో వికారాన్ని ఉంది చేశాడనుకోండి ఇప్పుడు పోయామనుకోండి చేయకపోతే మీరు కొంత కొంత దుఃఖం కలుగుతుంది లేకపోతే మన మాట మీరు వినలేదే అని కొంత అహంకారం కలుగుతుంది కాబట్టి హర్షము విషాదము ఈ రెండూ కలగలేదనుకోండి లాభాలాభం జయా జయం రెండు కూడా లేవనుకోండి హర్షము విషాదము సుఖదుఖములో ఎందుకు కానీ లాభాలాభములో ఎందు కానీ జయాపజయములు ఎందు కానీ హర్ష విషాదములు రెండూ కలగలేదనుకోండి ఒకసారి క్రికెట్ మ్యాచ్ అవుతుంది ఒక్క రన్లోనూ రెండు రన్లోనూ ఈ వన్ డే క్రికెట్ ఏదో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లేకపోతే ఇండియా వర్సెస్ ఇంకా కంట్రీ ఇంగ్లాండ్ నెగ్గాలి నేను అక్కడే కూర్చొని ఉన్నాను అక్కడ యంగ్ మ్యాన్ ఉన్నాడు చాలా ఆవేశంగా చూసేస్తున్నాడు ఇండియా ఫోర్ కొడితే ఇండియా నెగ్గేస్తుంది కానీ వీడు ఫోర్ కొట్టలేకపోయాడు టూయే కొట్టాడు ఓడిపోయారు ఇండియా వాళ్ళు ఓడిపోయారు ఓడిపోతే అతను కూలిపోయాడు కింద అక్కడితో రాగలేదు నేను మామూలుగా ప్రశాంతంగానే ఉన్నాను నన్ను అడిగాడు ఇండియా వాళ్ళు ఓడిపోయారంటే దుఃఖం లేదా అని అడిగాడు నేనన్నాను ఇది దుఃఖం అక్కర్లేదు జయాపజయాలు ఎవరో ఒక కదా జయాపజయాలు మనం సమానంగా స్వీకరించాలి బాగా ఆడారు మన పర్వాలేదు ఓడిపోయినాను బాగా ఆడారు అని నేనంటే అతనికి మీద కోపం వచ్చింది వాటి నాన్ సెన్సార్ నీ కాకి నీకు దేశభక్తి లేదు ఏమీ లేదు అంటే ఏదో మొదలుపెట్టాడు సో అలాగంటి వైషమ్యం ఇప్పుంగిపోవడం లేకపోతే కృంగిపోవడం అది మనలో ఉంటుంది కొంచెం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అలా కాకుండా సమత్వము చిన్న చిన్న విషయాలలో ఈ సమత్వాన్ని అభ్యాసం చేయాలి నేను ఇంకో దృష్టాను ఇదంతా గీతలో వచ్చిన శ్లోకాలే ఇంకో శ్లోకం ఉండదు చాలా ఇంట్రెస్టింగ్ వర్స్ ఇది ఆరోగ్యానికి వచ్చింది సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్పపిచ పాపేషు సమబుద్ధి విశిష్యత చాలా గొప్ప శ్లోకం ఓ మనిషిని నడిచు వస్తున్నాడు దూరంగా ఉన్నాడు వీడు ఎవడబ్బా వీడు అని మీకే మీ దగ్గరికే వస్తున్నాడు ముఖం తెలిసిన దగ్గరికి వచ్చేప్పుడు ఓ వీడా అని మీరు ఇప్పుడు ఆ మనిషిని ఒక కేటగిరీలో పెడతారు కేటగరైజేషన్ అంటారు ఈ కేటగరైజేషన్ ఎలాంటిదంటే పోస్ట్ వాళ్ళు ఈ ఉత్తరాలని షార్ట్అవుట్ చేస్తారు గుట్టగిల్ల పోసుకుంటారు చేతిలో ఒక ఉత్తరం తీసుకుని అడ్రస్ చూసి విజయవాడ ఈ విజయవాడ డబ్బాలో పారేస్తాడు ఇంకో ఉత్తరం తీసుకుని విశాఖపట్నం విశాఖపట్నం డబ్బాలో పారేస్తారు ఇంకో ఉత్తరం తీసుకుని న్యూఢిల్లీ న్యూఢిల్లీ డబ్బాలో పారేస్తాడు తెలుసు కదండి దీన్ని కేటగిరైజేషన్ అంటారు ఈ పని మనము మనుష్యుల ఎడలో చేస్తూ ఉంటాం మనిషి వస్తున్నాడనుకోడు వీడు మన మిత్రుడు ఓ కేటగిరీలో వేశానండి వాడు పక్కనే ఇంకోటి ఉన్నాడు వాడెవడు వీడు మన బంధువు వాడికి కేటగిరీలో వీడు బావ మరదు కొడుకో ఏదో ఇంకొకడు ఉన్నాడు వీడెవడు వీడు మనకి మనవాడు కాదురా వీడు పరాయి శత్రువు అంటే మనకి అపకారం చేశాడో మనకి ద్వేషం ఉన్న అని ఇంకో కేటగిరీలో వేశారు ఇంకోహోడొస్తుండేరే వీడు చాలా పాపాలు చేశాడు రా అని ఓ కేటగిరీలో పాడేశారు ఇంకొక హోడస్తుండేరే నిన్న కాశీయాత్ర చేసి వచ్చాడు రా అని పుణ్యాత్ముడు రా అని వాడికి ఒక కేటగిరీ వేశారు సో ఈ విధంగా మనిషిని మనిషిని మనిషిగా చూడడం మనకు అలవాటే పోయింది మనిషిని క్యాస్ట్ క్రీడ్ రేస్ రెలిజియం రీజియం నేషనాలిటీ స్కిన్ కలర్ ఎన్ని రకాలుగా మనిషిని మొక్కలు చేయడానికి అవకాశం ఉంటుందో అన్ని రకాలుగా మనిషిని ముక్కలు చేసి ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ముక్కగా చూడ్డానికి మనం అలవాటు పడి ఉన్నాం శ్రీకృష్ణుడు అంటాడు మిత్రుడని కానీ శత్రుడని కానీ తేడా లేదు నావాడని కానీ పరాయి వాడని తేడా లేదు పుణ్యాత్ముడని కానీ పాపాత్ముడని కానీ తేడా లేదు వాళ్ళ పుణ్యపాపాలు మనకెందుకండి మనం చూసుకోవాలి మన జీవితంలో పుణ్యమే ఉండాలి పాపం లేకుండా మనం చూసుకోవాలి కానీ ఎదుటివాడి పుణ్య పాపాలకి మన పూచి ఏమున్నది మనం జడ్జి చేయాల్సిన అవసరం లేదు ఏ తేడాలు లేవు హీఈ హ్యూమన్ బీయింగ్ ఒక మానవుడు మానవుడు అనగా ఈశ్వరుని యొక్క ప్రతి రూపము మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈశ్వరుని యొక్క ప్రతి రూపము ప్రతి మానవుని హృదయంలో ఈశ్వరుడు దీని మీద ఒక మీమాంస చేశారు పుణ్యాత్ముడు హృదయంలో ఈశ్వరుడు ఏ మేరకు ఉన్నాడు జైల్లో క్రిమినల్స్ ఉంటారు వాళ్ళ హృదయంలో ఈశ్వరుడు ఏ మేరకు ఉన్నాడు అని మీమాంస చేసి ఏమని తెలిచారంటే అందరి హృదయంలో సమానంగా ఉన్నాడు ఈశ్వరుడే ఓ చోట ఎక్కువ ఇంకో చోట తక్కువ ఉన్నాడు అనుకోండి అక్కడే సమత్వం చెదిరిపోయిందిగా అది ఈశ్వరుని యొక్క లక్షణమే కాదు కాబట్టి యజ్ఞశాలలో ఉండే రుక్విక్తుల హృదయంలో దేవుడు ఎంత పూర్ణంగా ఉన్నాడో క్రిమినల్స్ అందరూ ఉండే జైలు యొక్క లోపల ఉండే వాళ్ళ హృదయంలో కూడా ఈశ్వరుడు అంతే పూర్ణంగా ఉన్నాడు ఈశ్వరుడు సముడు అందరియందు సమంగా ఉన్నాడు ఈశ్వరుడు ఇంకో మీమాంస చేస్తారు ఏనుగు దోమ ఏనుగులో ఈశ్వరుడు ఎక్కువగాను దోమలో తక్కువగా ఉన్నాడా లేడు రెండింటి ఎందు సమంగా ఉన్నాడు ఈశ్వరుడు ఆ విధంగా సకల ప్రాణుల ఎందు సముడై ఉన్నాడు అని ఆ ఈశ్వరుణ్ణి మీరు సముణ్ణి చూస్తే మీ హృదయంలో సమత్వం నిర్మాణం అవుతుంది మీరు వైషమ్యాలు చూస్తే మీ హృదయంలో సమత్వమే ఉండకుండా పోతుంది కాబట్టి సమత్వాన్ని భగవద్గీతలో ఎక్కువ అత్యధికమైన ప్రాముఖ్యం ఇచ్చినటువంటి మానసిక స్థితి సమత్వాన్ని మనం బాగా గట్టిగా అభ్యాసం చేయాలి మీరు అది అభ్యాసం చేసి అది మీకు అలవడిన సందర్భంలో అది మీకు ఈశ్వరుల నుండి లభించినటువంటి ఒక గొప్ప వారము అని మీరు స్వీకరించాలి సో అహింస సమత శంకరులు చూడండి ఏమంటారో సమత సమచిత ఈ సమచిత్తమును కలిగి ఉండట ఇది భగవద్గీత పదమూడో అధ్యాయంలో మాట ఉన్నది నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు ఇష్టం మనకి అనుకూలమైనది వస్తే లేదా ప్రతికూలమైనది వస్తే వెదర్ వేడి ఉంది అయినా మనస్సు నిర్వికారంగా ఉండాలి లేకపోతే చలి ఉంది అయినా నిర్వికారంగా ఉండాలి మనకి నచ్చిన వీడు మనకు అనుకూలమైన వ్యక్తి వీడు ప్రతికూలమైన వ్యక్తి ఇద్దరి ఎడలా నిర్వికారంగా ఉండాలి సో ఈ విధంగా అన్ని సందర్భాలలో సమైన చిత్తము ఈ సమము అన్నదానికి అర్థం దానికి వ్యాఖ్యానమే ఉండదు నిర్వికారమునకే సమము సేమ్ అంటే అర్థం ఏంటండి నేదర్ అప్ నార్ డౌన్ అని అర్థం నేదర్ హర్ష నార్ విషాద ఎక్కడ కూర్చున్నాడంటే సమమైన చోట కూర్చున్నాడంటే అర్థం ఏంటి ఎగుడు లేదు దిగుడు లేదు అది సమము అంటే ఇప్పుడు నెగిటివ్గా చెప్పాలి దాన్ని కాబట్టి హర్ష విషాదములు అనే వికారములు లేకుండా రాగద్వేషములు అనే వికారములు లేకుండా మనస్సు యొక్క స్థితి నిర్వికార స్థితి ఏదైతే ఉంటుందో దానికి సమత్వము పేరు అటువంటి సమమైన చిత్తము అది సాక్షాత్తుగా మనల్ని ఆ ఈశ్వరుని తోటి అనుసంధానం చేసేటువంటి ఒక అద్భుతమైన యోగము అటువంటి సమత్వము మనకు ఈశ్వరుని కృప వల్ల మాత్రమే సిద్ధిస్తుంది సమత రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ మదుచ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే Om Shanti, Shanti, Shanti, Shanti. Om Mayam Magam.